జ్యేష్ఠరా బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను సీత సాదన శ్రీమహాగణాధిపతాశివసార శకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరపరా ఓం భద్ర కర్ణే సుష్ రాగదేవా భం పశ్యేమాక్షరైరంగైస్వాంస స్థమూ యశేమ దేవాలయ స్వస్తి నైంద్రో వృద్ధశ్రవా విశ్వేదా స్వస్తి హస్ అరిష్టనే స్వస్తి నో శాంతిశాస్తి నాస్తితి నాస్తిస్ వాన చలస్థిోయా భావై ఆవృణోత్యవ బాలి प्रकरण आचार्युा चुप्त ग्रहमु ग्रहमु वीणी पटक ग्रहवेश ग्रहम पटक वीडेमो दुखा पड़ा तत्वा तेज होता दुखा पड़ा सो अट्ठी ग्रहमु य्रहेण भगवान असो स्वत आत्मस्वरूप ఏదో ఒక గ్రహం వీడిని పట్టుకోవడం చేతను లేదా ది అదర్ వే వీడే గ్రహ ముందు వీడు పట్టుకుంటాడు తర్వాత అది పట్టుకుంటుంది దట్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ ముందు వీడు పట్టుకుంటాడు తర్వాత అది వీడిని పట్టుకుంటుంది వీడు వదులుదా అది వదలదు సో అటువంటి గ్రహములలో ఒక గ్రహం ఏమిటంటే ఒక థీసీ ఒక థీరీని పట్టుకోవడం ఎవో థీరీలు ఉంటాయి కదా ఇప్పుడు ఆత్మతత్వము అస్థి అని ఒకటంటే నాస్తి అని ఇంకొకటి అంటాడు అస్థి నాస్తి అని మూడో వాడు అంటాడు ఇంకా ఇంకంత పాజిబిలిటీస్ లేవని ఎవరైనా అనుకుంటే పొడిపడ్డాయి ఇంకొకడు వచ్చి నాస్తి నాస్తి ఇంకో పాసిబిలిటీ పెట్టాడు ఈ నాలుగింట్లో ఏది కరెక్టు అని దెబ్బలు పడుకుంటూ ఉంటారు ఆ థీరీ ఏది కరెక్టు అని దెబ్బలు అడుగుతూ పుస్తకాలు రాస్తారు పుస్తకాలు వీడు వాడిని ఖండిస్తాడు వాడు వీడిని ఖండిస్తాడు సంస్కృతంలోనే రాస్తారు తెలుగులో రాస్తారు ఇంగ్లీష్లో రాస్తారు అందు రాస్తాం వాడిని వీళ్ళు వీళ్ళు వాళ్ళు ఖండించుకుంటూ ఉంటారు తర్వాత ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి చిత్తము శుద్ధంగా ఉండాలి పవిత్రమైన జీవితం ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి కర్మయోగ జీవితం ఉండాలి సెల్ఫ్ యాక్షన్ తర్వాత చిత్తంలో కామనలు భయాలు ఉండకూడదు తర్వాత చిత్తము నిరంతరంగా ప్రాపంచిక విషయాలతో నిండి ఉండకుండా యోగాభ్యాసాన్ని చేసి ధ్యానం చేసి చిత్తాన్ని స్థిరంగా కూడా అట్టి పెట్టుకోవాలి అప్పుడు ఆ స్వరూపము అనుభవానికి వస్తుంది ఇవి ఏమీ చేయకుండా ఇప్పుడు నేను చెప్పాను కథ ఇవి ఏమీ చేయకుండా ఊరికే ఈ సిద్ధాంతాన్ని ఒకడు ఆ సిద్ధాంతాన్ని మరొకడు ఇంకో సిద్ధాంతాన్ని ఇంకొకడు పట్టుకుని వెళ్లాడుతూ ఉంటారు వాటి మీద సభలు పెట్టుకుంటారు దెబ్బలాడుకుంటారు పుస్తకాలు రాసుకుంటారు క్రోడపత్రాలని రచించి ప్రచురించుకుంటారు వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు నిందారోపణలు చేసుకుంటారు ఇప్పుడు నేను చెప్పిన స్కీమ్ను చూసిన అంతఃకరణ శుద్ధి ఆత్మస్వరూప అనుభవము దీని గురించి వీళ్ళు ఎవళ్ళు కూడా ప్రయత్నం చేయరు ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు ఈ కలహ వ్యవహారంలో బిజీగా ఉంటారు సో దానినే ఒక విగ్రహము అని ఆయన ప్రజెంట్ చేస్తున్నారు ఈ రకంగా ప్రజెంట్ చేసిన చేసిన ఆచార్యులు ఇద్దరు లేక ముగ్గురు కనపడతారు ఒకరు గౌడపదాచార్యులు శంకరులు కూడా బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ ప్రస్తావన చేశారు ఈ పరోపక్షము సిద్ధాంతము ఎందుకు ఇలా చేస్తున్నాం మనం ఈ వెనకాల ఉన్న తాత్పర్యం ఏమిటి ఇలాగా వాళ్ళ మీద విజయాన్ని పొందడమే ప్రయోజనమా ఇంకొకటిని ఓడించాము మనం సిద్ధాంతపరంగా తర్కంలో ఓడించాము అదే ప్రయోజనం అని పూర్వపక్షాన్ని వేసుకుని ఆయన దాన్ని చక్కగా ప్రస్తావన చేశారు అంచేతనే ఈ భాష్యాలని జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటి స్థరాన్ని గ్రహించిన వాళ్ళు ఈ శంకర విజయాలనే పోయం వాటిల్లో శంకరాచార్యుడు జైత్రయాత్ర చేశారని అంటే రాజులు ఆర్మీతో వెళ్ళి ఇంకోహళ్ళని తలకాయ వాడిని బుతికాయలు వేసేసి చేసి వాడి దగ్గర కప్పంపు తీసుకుని వస్తారు చూసారా రాజు వెళ్తుంటే చుట్టూ సైనికులు ఉంటారు అదే రకంగా శంకరాచార్యులు కూడా ఆయన జైత్రయాత్రకు వెళ్లారని ఆయన చుట్టూ శిష్యులు వచ్చేసి అవతల వైపు వాళ్ళ శిష్యుల్ని అందరినీ ఓడించేసి ఈయనే ఆచార్యులని ప్రతిష్ట చేసుకుని వాళ్ళందరినీ ఓడించేసి ఏదో చేశారని ఈ వర్ణనలు ఇవన్నీ భాష్యాల సారము హృదయము తెలుసున్న వాళ్ళకి వాటి మీద ఆదరం ఏమీ ఉండదు ఎందుకంటే శంకరులను ఆ విధంగా చూసే ప్రయత్నము అదంతా కూడా అజ్ఞానం యొక్క విలాస మరి వీళ్ళందరూ అలా ఎందుకు చేస్తున్నారయా అంటే వాళ్ళందరినీ గ్రహం పట్టుకుంది అందుకోసం అలా చేస్తున్నారు అడ్జస్ట్ అయి అదే శ్లోకం సో భగవాన్ రమణ మహర్షి కూడా సరిగ్గా మళ్ళీ ఇదే ప్రిన్సిపల్ని చెప్పారు సో గౌడపాదులు శంకరులు రమణపురావు ఇలా ముగ్గురు చెప్పారు ఇదే ప్రిన్సిపల్ మీద మాట్లాడారు ఎస్ఎల్ తిరుత మహారాజు కూడా అలాగే మాట్లాడారు అయితే మరి మిగతా ఇంతమంది ఉన్నారు వీళ్ళ నలుగురు పేర్లు నేను చెప్పగలిగాను ఈ నలుగురు కాకుండా డజన్స్ ఆఫ్ స్కాలర్స్ ఆఫ్ దే దే హిటర్న్ బుక్స్ అండ్ ఆల్ దాట్ మరి వాళ్ళందరూ ఈ పాయింట్ని మిస్ అయ్యారా అని మీరు నన్ను కనుక నిలదీసి అడిగితే నేనైతే చెప్తాను మొహమాటం లేకుండా ఎస్ ది మిస్ టు ది కాబట్టి మనం ఒక పర్సనాలిటీని చూసేసి కంగారు పడిపోయి భయపడిపోయి అలా ఉండకూడదు కదా సత్యం ముందు పర్సనాలిటీస్ మోట్ స్టాండ్ సో కాబట్టి ఉన్నదాన్ని యథార్థంగా తెలుసుకోవాలి తప్ప ఈ పర్సనాలిటీని ఆ పర్సనాలిటీని చూసి వాళ్ళు వాళ్ళు అంత పెద్దవాళ్ళు కొట్టుకున్నారు కాబట్టి అది సత్యమే అయ్యి ఉంటుంది అని వీడు అనుకుంటే మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అనే కేటగిరీలో పడే ప్రమాదం ఉన్నది కాబట్టి దీంట్లో రహస్యం ఏమిటంటే వెర్బల్ డెఫినెషన్స్ అండ్ ఫార్ములేషన్స్ ఓ ఫార్ములా దానికి వాల్యూ పెద్ద ఎక్కువ లేదు అవే ఒకడు ఓ ఫార్ములా చెప్తే ఇంకొకడు ఇంకో ఫార్ములా చెప్తాడు ఈ రెండు ఫార్ములాలకి మధ్యన టక్కర్ ఏ ఫార్ములా గొప్పది అని ఆ విధంగా ఎవరూ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోలేడు అన్ని ఫార్ములాలని పక్కన పెట్టి కామనలు భయాలు పక్కన పెట్టి ఈ విజిగీషు ప్రవృత్తి అంటే అవతల మీద నేను నెగ్గాలి అనే విజిగీషు ప్రవృత్తి ఏదైతే కలదో ఈ విజిగీషు ప్రవృత్తిని పూర్తిగా విడిచిపెట్టేసి థాట్ని కమాండ్ చేస్తూ శమదమాదులతో ఎవళ్ళైతే అంతరమునంలో నిశ్శబ్దంగా ఉంటారో ఎవరి హృదయంలో కామనలు భయాలు పూర్తిగా అంతరించిపోతాయో వారి హృదయంలో ఆత్మతత్వము ప్రకాశిస్తుంది అంతేగాని ఈ నాలుగు ఫార్ములాలు ఉన్నాయి దీంట్లో ఒక్కొక్కడొక్కొక్క ఫార్ములాని పట్టుకుని జెండాలు పెట్టుకుని లేబుల్స్ పెట్టుకుని ఐకెన్స్ పెట్టుకుని శిష్యులను వెంట పెట్టుకుని ప్రచారం చేస్తావు వీడి మీద మేం చేయించాం వారి మీద మేం చేయించాం ఈ రకమైనటువంటి అహంకార ప్రవృత్తి వల్ల ప్రయోజనము ఉండదు అస్తి నాస్తి ఇది సూక్ష్మ విషయా అపి పండిత గ్రహా ఇవి పండితుల గ్రహాలు పామరుల గ్రహాలు ఎలా ఉంటాయి దేయం పట్టుకుంది భూతం పట్టుకుంది దిష్టి దోషం తగి దృష్టి దృష్టికి దిష్టి దోషం తగిలిందని ఇలాగా అంటే ఏమిటి వాడెవడో చూశాడు నా భాగ్యం అంతా చెడిపోయింది వాడు తుంగితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం నిలబడి ఇప్పుడు ముక్క అలాగా అతికించి పెట్టుకుని ఒక తుంగి వచ్చిందంటే కింద పడిపోతుందంటే ఎప్పుడప్పుడు కింద పడిపోతుంది అలాగే ఎవరిలో చూడకూడని వాళ్ళు చూశారంటే వీడికి భాగ్యం అంతా పోతుంది అంటే పోతుంది అది నిలబడదు ఎందుకంటే లోకంలో వెయ్యి మంది చూస్తున్నప్పుడు దాంట్లో ఎవడో ఒకడు చూపు దోష దృష్టి ఉంటుంది పోతుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్ సూపర్ స్టెషన్ చాలా తప్పు ఇంకోహల్ వ్యక్తి మీద అలాంటి దోషాన్ని ఆరోపించటం అది వివేకవంతులు చేయకూడదు ఒక ఆయన ఇంకో అతన్ని తిరుగుతున్నాడు ఇంకొక ఆయన్ని తిరుగుతున్నాడు ఎందుకంటే అలా తిరుగుతున్నారు ఆయన అంటే మీకేం తెలిసిందే ఆయన దృష్టి చాలా చెడ్డ దృష్టి ఏమైంది ఆయన దృష్టి నీకేం చెడిపోయింది అంటే మా ఆవుని ఈవేళ ఆయన చూశాడు ఆయన చూసిన కారణంగా పాలు ఇవ్వట్లేదు ఆవుని పెంచి దేనికి గోవు మీద భక్తితో పెంచుతున్నావా పాల కోసం పెంచుతున్నావా అంటే ఇది అది కూడా వెరీ ట్రికీ పీపుల్ అటు దాన్ని ధర్మాన్ని ఓడబెట్టాలి ఇటు లాభాన్ని కొట్టుకోవాలి ఇది వదిలిపెట్టద్దు అది వదిలిపెట్టద్దు ఇహమో పరము రెండు కూడా పట్టేసుకోవాలి ఆవు పాలివ్వలేదంటే ఈ జంతువు కదా దానిని ఏదో కష్టం వచ్చి ఉంటుంది అది చూడాలి తప్ప ఆ పూటకు పాల్ కొనుక్కోవచ్చు ఆవు అది ప్రతి పూట ఇచ్చి తీరాలని నూలు ఏమైనా ఉందా ఏమి పీడించటము ధర్మం కాదు కదా పాలివ్వట్లేదంటే దానికి ఏదైనా ఇబ్బంది ఏదో ఉండు మరి ఆవు ఎందుకు పాలివ్వదో నాకు తెలియదు ఆయన ఆయన నాటి దర్శంటు కామెంట పామెంట్ కాబట్టి ఇంకొక లెవెల్లో చూడబట్టి ఆవు పాలు ఇవ్వడం మానేసింది దిష్టి అని ఇంక అక్కడి నుంచి ఆవు మెడ చుట్టూ ఉప్పు తిప్పడం మిరపకాయలు తిప్పడం నిమ్మకాయలు తిప్పడం ఏవేవో అది మెడ నిమ్మకాయ కట్టడం దిస్ ఇస్ ఆల్ పీపుల్ ఆర్ జస్ట్ నాట్ సైటెల్ గ్రహం అంటే పండితులు పండితులు నేను ఒక పండితుడి గురించి ఈ మాట సో మనం గమనించాలి ఇలాంటి గ్రహాలు పెట్టుకోకూడదు సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే పద్ధతి అలా ఉండదు దృష్టి దోషము అనేది వీళ్ళు కల్పించుకున్నటువంటిది దానికి ఏదో ఇక్కడ ఈ శ్లోకం ఉందా అక్కడ శ్లోకం ఉంది అరే అరే భయ అనుష్ శ్లోకాలు ప్రమాణాలు అవుతాయా అనుష్పులో గుట్టలు గుట్టల కింద రాసిచ్చి వాళ్ళున్నారు మీరు ఎవరినైనా కొంతమంది పండితులు కవులు ఉన్నారు వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు యాభై అనుష్పులు రాసిస్తారు నేను అరగంట సేపు కుస్తీ బట్టే రెండు మూడు అనుష్పులు నేను చేయగలుగుతాను కాబట్టి ఒక ఫార్ములా పట్టుకుని అదే పరమార్థం అనుకోవడం తప్పు ఆ ఫార్ములా అనేది ఏమిటంటే అది ఒక మెంటల్ ప్యాటర్న్ ఒక మనస్సులో వచ్చిన ఒక భావం అంతేది అదే సత్యం అని అనుకోకూడదు సత్యాన్ని తెలుసుకుందుకు ఫార్ములా ఉపయోగపడదు ఫార్ములాని పట్టుకుని ఎవడూ సత్యాన్ని తెలుసుకోలేడు సత్యాన్ని ఎలా తెలుసుకుంటారంటే కర్మయోగంతో ప్రారంభించాలి లైఫ్ ఆఫ్ ని శుద్ధి చేయాల ముందు లైఫ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది కదా దాన్ని కర్మయోగ జీవితంగా మార్చుకోవాలి తర్వాత దేహాభిమానాన్ని న్యూట్రలైజ్ చేసుకోవాలి దేహంతో మమేకమై ఫార్ములాలు పట్టుకుంటే ఏమీ ఉపయోగం లేదు ఆ తర్వాత దేహమునందు తీవ్రమైన వైరాగ్యము దేహము దేహమునకు సంబద్ధములైన విషయములు అంటే అహంకారము అమకారములకు కామనలు భయాలకు అతీతంగా ఉండాలి ఓపెన్ మైండ్ ఉండాలి తర్వాత మన ఫార్ములాయే సర్వం అనుకోకూడదు ఓపెన్ మైండ్ ఉండాలి సో ప్రతిదాన్నే ఒక మోసలో పోసి పెట్టుకోకూడదు శూన్య అనే పదప్రయోగం ఉండేది శూన్యం బ్రహ్మ పూర్ణం నాట్ శూన్యం శూన్యమే తత్వము అని శూన్యవాదం ఉన్నది ఏమంటే అయితే ఈ శూన్యము అనే పదాన్ని బ్రహ్మని సూచించటానికి కూడా వాడారు కాబట్టి ఓసారి ఎక్కడో శూన్యము అనే పదాన్ని నేను వాడితే నా మీద కరిచినంత పనిచేసే శూన్యం అంటున్నావుట ఏమైనా నీ సమస్య ఏమిటి నేనేమంటున్నాను పూర్ణము అనేది కూడా శూన్యము వలె ఉండును శూన్యము వంటిదే శూన్యమునకు గుణాలు ఏముండవు శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు శూన్యానికి ఉండవు పూర్ణానికి కూడా ఉండవు ది ఎక్స్ట్రీమ్స్ లుక్ ఐ లైక్ కాబట్టి శూన్యతులాం దధత అని భాగవతంలో వచ్చింది వేదస్థుతిలో పరబ్రహ్మని వర్ణిస్తూ శూన్యతులాం దధత నీ స్వరూపము శూన్యమును పోలి ఉంటున్నాయా అని భగవంతునికి ప్రార్థన కాబట్టి ఒక పదము మీద అంత వ్యతిరేక భావం అక్కర్లా ఒక పదం పట్టుకునే ఈ పదము మీద అనకూడదు మేము వినకూడదు అనే గ్రహం అనవసరం పండితులకు ఇలాంటి గ్రహాలు ఉంటాయి కాబట్టి ఈ గ్రహములకన్నిటికీ అతీతంగా మనము ఉండాల్సి ఉంటుంది తర్వాత మరొకటి టూమచ్ ఎనాలసిస్ వల్ల మీకు ప్రయోజనం సిద్ధించదు అస్తియా నాస్తియా అని ఒక జీవితకాలం వీటిని గురించే అనలైజ్ చేసుకుంటూ కూర్చుంటే మీరు తత్వాన్ని తెలుసుకోలేకపోతారు అది పద్ధతి కాదు ఎనాలసిస్ ఉండాలి విచారము ఎనాలసిస్ అంటే విచారం విచారం ఉండాలి శ్రవణము దాన్ని మననాన్ని జోడించి నిజధ్యాసనంలో నిలిచి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ఒక సాధనంగా వాడుకోవాలి తప్ప తూమచ్ ఎనాలసిస్ అన్నది తప్పు ఇది ఎలాగంటే ఒక ఉండేవాడు అయన ఈ నదీ స్నానానికి వెళ్ళి దారిలో ముళ్ళ మొక్కలు వస్తే వాటిని తీసిపారేయడం కోసం చిన్న కత్తి ఒకటి సంపాదించాడు తప్పులేదు ఆ కత్తితో అయితే చిన్న క్రోబార్ లాంటిది ఆ ముళ్ళ కట్ చేసేసి అది పక్కన పెట్టేసి తన పని దాన్ని ఆఖరికి ఎలా తయారాయి అంటే జపం తపస్సు అన్నీ మానేసి ఈ కత్తితోటి వీటిని గీకి వాటిని కోసి అలాగ తయారాడు దాని వాట్ హీ స్టార్టెడ్ సో దారి కడ్డ వచ్చే ముళ్ళ మొక్కలను తీసేయటాని కోసం ఉపయోగించాల్సిన కత్తి అల్టిమేట్గా ఇట్ ప్రూవ్ టు బీ అండ్ ఆప్షన్ సెకండ్ ఎందుకంటే కత్తి చేతిలో ఉంటే చెయ్యి ఊరుకోదు ఏదో ఒకటి కట్ చేసుకుంటుంది అలా ధైర్యంగా సో ఆ రకంగా ఒక ఫార్ములా ఉందంటే ఒక విచారం మనం చేసామంటే అది కత్తి వంటిది దానివల్ల ఆ విచారం వల్ల ఏమిటవుతుందంటే అయోగ్యములైన విషయాలని కూస అవతల పారేయటానికి విచారం బాగా ఉపయోగిస్తుంది ఒకసారి అయోగ్యములైన విషయాలని త్రోసికొచ్చి తత్వాన్ని నిర్ధారించుకున్న తర్వాత మననం చేసి నిర్ధ్యాసనం చేసి ముందుకు వెళ్ళాలి కానీ ఇంకే ఖండన మండనములతోటే జీవితాన్ని గడుపుతా అనేటువంటి మహాదోషము మనకి పండితులనుబడే వాడిలో గట్టిగా కనపడుతుంది ఇది చాలా తప్పిది శ్రీకృష్ణుడు ఈ నామం పెట్టాడా ఇలా ఈ నామం పెట్టాడా ఇంతవరకు గత వంద సంవత్సరాల నుంచి చర్చిస్తున్నారో ఇంకా తేలలేదు తేలదు కూడా ఫైనల్గా దాంట్లో తెలియదేమీ లేదు ఫైనల్గా ఇట్ జస్ట్ డెంట్ మ్యాటర్ ఆయన బహుశా నామం పెట్టుకుని ఉండకపోవచ్చు నాకెందుకు ఆయన విభూతి పెట్టుకునేవాడని అనిపిస్తోంది కాబట్టి ఇట్ నాట్ గోయింగ్ టు బి సెటిల్డ్ వన్ వే అర్ దేర్ వీళ్ళు ఏమనుకుంటారంటే వైకుంఠవాసుడు వచ్చి కనపడితే ఆయన ముందు ఆయన నామం చూసి ఆయన ఎలా ఉన్నాడో ముందు అది మన రైటా వాడు రైటా ఆ వైకుంఠవాసి కనపడ్డాడు అనుకోండి ఎలా కనపడతాడో తెలిసినా మీకు మీకు నచ్చిన నామంతో అవతల వాడికి వాడికి నచ్చిన నామంతో కనపడతాడు అప్పుడేం చేస్తాడు అలాగే కనపడతాడు ఎందుకంటే మీ మనస్సుకి అలాగే కనపడుతుంది మీ మనస్సే ప్రాజెక్షన్ అలాగే ఉంటుంది కాబట్టి ఇటువంటి గ్రహములు పండితులు పెట్టుకుని పామరులకు ఉండే గ్రహాలు పామరులకి అజ్ఞానంతో వచ్చే గ్రహాలు వాళ్ళకు ఉంటాయి వీళ్ళు పండితులు కూడా ఇటువంటి గ్రహాలు పెట్టుకుని టూ మచ్ ఎనాలసిస్లోకి వెళ్ళినట్లయితే ఉపయోగం లేదు ఎందుకంటే ఆత్మతత్వము ఎనాలసిస్ కంటే అతీతంగా ఉంటుంది అంతేకాదండి మైండ్ కంటే అంత బుద్ధి కంటే కూడా అతీతంగా ఆత్మతత్వం ఉంటుంది ఈ విషయాన్ని మనం గమనించాలి కాబట్టి అస్థి నాస్తి మొదలైనటువంటి సూక్ష్మ విషయాలు అంటే సూక్ష్మ విషయాలు అంటే ఆ దేహము మొదలైనవి స్థూలములు ఈ స్థూలమైన దేహము ఇంద్రియములు ఇంద్రియములు కర్మేంద్రియములు స్థూలము అటువంటి స్థూలమైన దేహేంద్రియాదుల కంటే అతిరిక్తమైన సూక్ష్మమైన ఆత్మతత్వం విషయంలో సూక్ష్మ విషయ అంటే సూక్ష్మం ఆత్మతత్వం విషయ ఏషా అంతే సూక్ష్మమైన ఆత్మతత్వం విషయంలో ఫార్ములాలు పట్టుకుని చర్చిస్తే ఉపయోగమేముంది సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునే కృతార్థుడు కావాలి కానీ దాని గురించి అస్థియా నాస్తియా అని ఈ విధంగా విచారం చేయాలి దేహాతిరిక్తమైన ఆత్మ గలదు అని ఈ రకమైన విచారం చేయాలి మనస్సు కంటే ఆత్మ కూడా గలదు విచారం చేసి తెలుసుకోవాలి తప్ప ఆ సిద్ధాంతాలు పెట్టుకుని ఫార్ములాలు పెట్టుకుని ఐకన్స్ ఈ మధ్యకాలంలో ఐకన్ ఓ లోగో ఒకటి తయారు చేస్తాడు ఓ లోగో ఒక లోగో పెడతాడు ఈ లోగోని ఫోకస్ చేస్తాడు ఎందుకని టు డిస్టింగ్విష్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ డిస్టింగ్విష్ చేసుకోవాలి మనం వేర్ సెపరేట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అందుకోసం మనం లోగో పెట్టాం అలాగే మన ఫార్ములా వేరు మన స్కీమ్ వేరు ఈ కల్టిష్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది కాబట్టి పండితులు కూడా ఇలాంటి సూక్ష్మ విషయములను గలవారై వాళ్ళు కూడా ఈ సూక్ష్మ విషయములు ఏవైతే ఉంటాయో ఇవి పండితులకు గ్రహములు అగుతున్నవి భగవత పరమాత్మన ఆవరణ ఏవా ఈ ఫార్ములాలని వీళ్ళు గట్టిగా పట్టుకుంటారు వాటితో ఐడెంటిఫై అయిపోతారు ఒక ఈగో ఎక్స్టెన్షన్ కింద తయారవుతుంది ఈ ఫార్ములా ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఈగో అయిపోతుంది అంటే ఆ ఫార్ములాని యాక్సెప్ట్ చేస్తే వీడి ఈగోని యాక్సెప్ట్ చేశాడు ఆ ఫార్ములాని రిజెక్ట్ చేస్తే వీడు ఈగోనే రిజెక్ట్ చేసినాడు అలా ఇప్పుడు కొంతమంది ఉంటారు శంకరాచార్యుల్ని మేము అంగీకరించవండి అంటారు అది మంచిది శంకరాచార్య నేను ఒకరైన స్నానానికి వెళ్తున్నాం నదీ స్నానం తుంగభద్ర నదీ స్నానానికి ఆయన ద్వైత పండితుడు నేను అద్వైతం వాణ్ణి అద్వైతం వెంటబడి ఉంటాను నేనేం కాదు కానీ అద్వైతం పట్టుకుని వేలాడుతూ ఉంటాను సో అయినా నేను కలిసి వెళుతున్నాం సో ఈ మాట మాట వచ్చి సో మేము ద్వై మేము శంకరులను మేము మంచిదండి అన్నీ అంటే మరి శంకరులను మేము అంగీకరించమంటే మీ మనస్సుకి క్లేషం కల ఎందుకు క్లేషం ఎందుకు నేను శంకర్ నా మేనమ కొడుక మేనత్వ కొడుక మీరు అంగీకరిస్తే అంగీకరిస్తారు లేకపోతే నాకు శంకరుల యొక్క బోధ నాకు నచ్చినది మీకు ఫర్ సమ్ రీజన్ ఏదో ఒక ప్రారంభ విషయాన మీకు నచ్చలేదు ఎప్పటికైనా మీకు నచ్చుతుందేమో అని ఆశిస్తాను అది మీరే సెటిల్ చేసుకోండి కాబట్టి బికాజ్ నేనేమి శంకరా మిషన్ అది నేమీ You should not convert it into like that. Until you say, I am a shankaran, I accept that, I get hurt. That's all. That's all. So, I recommend it to you. Uh, openness we can develop. That's all, we have three people. We have three people. సో అది ఈగోతో ముడిపెట్టారంటే దాన్ని గ్రహము అంటారు ఈవెన్ విత్ శంకరా యూ షుడ్ నాట్ డూ దట్ మిస్టైన్ శంకరుల బోధనని తెలుసుకునే ఆత్మనిష్ఠులమై ఉండాలి తప్ప మేమేదో శంకరాచార్యుల యొక్క సిద్ధాంతాలని ప్రచారం చేయడానికి పూనుకున్నాము దీన్ని ఎవళ్ళు కాదంటే వాళ్ళని కాబట్టి అనే ధోరణే చాలా తప్పదు కాబట్టి ఈ గ్రహము పండితులకు ఉన్నట్లయితే ఆ గ్రహమే ఆ పండితులకే ఆత్మతత్వాన్ని కత్తివేసుకుంది ఆ వర్ణ ఎందుకంటే చూడండి ఆత్మస్వరూపాన్ని గురించి ఈశ్వరుడు గురించి అనేక వర్ణనలు ఉన్నాయి ఈశ్వరుడు ఇల్లా అని ఒకడు అలా పలు విధాలుగా ఈశ్వరుణ్ణి వర్ణిస్తా నానాత్మ ఉంటుంది అంతేకాదండి పరస్పర వైరుధ్యం కూడా ఉంది ఎందుకండి ఈశ్వరుడు నిలువుబొట్టు పెట్టుకుంటాడని ఒకడంటే కాదు అడ్డబొట్టు పెట్టుకుంటాడని ఇంకొకటి చిలకమూర్తి లక్ష్మీనరసింహం గారి హాస్య కథల్లో ఈ కథ ఉందండి చెప్పినంతకుముందు గోదావరి ఒడ్డున ఓ పాక వేశారు ఎందుకని పడవ అట్నించటూ ఇట్నించటూ దిగబెట్తుంది మనుషులు ఇసక వేసవి కాలంలో పడవ కోసం వేచి ఉండే సందర్భంలో ఇసక ఉంటుంది అంట ఉంటాయి మీకు ఒక అర కిలోమీటర్ ఇసుక నడిస్తే కానీ పడవ దొరకదు అక్కడ నీరు నీరు ఇసుకలో రాదు కదా పడవ ఇసుకలోకి రాదు కదా అప్పుడు నీటిలో ఉంటుంది నీటి అంచుకు మీరు చేరడానికి యూహ్ టు వాక్ వన్ ఫోర్త్ ఆఫ్ అ కిలోమీటర్ ఇసుకలో అందుకోసం వాళ్ళు ఏం చేసేవారంటే ఈ వెదురు బొంగులతోటి తాళ్లు కట్టి ఒక పాత్ ఒకటి చేసేవారు ఇసుక వేడి మండిపోతుంది కాళ్ళు పెట్టలేరు ఇసుక ఆ బొంగుల మీద నడిచి వెళ్తాం అనమాట ఒక పాత్ అక్కడ యూ హూ వెయిట్ ఎందుకంటే ఈ బోటు వెళ్ళి మళ్ళీ అక్కడ జనాన్ని ఎక్కించుకుని రావాలి అరగంట ముప్పో గంట పడుతుంది ఎక్కడ వెయిట్ చేస్తారు దర్ ఇస్ నాట్ ట్రీ ఎనీవే ఇట్ ఈస్ వెరీ హార్ట్ ఓ పాక ఆ పాకలో వెయిట్ చేస్తారు ఆ పాక ఎవడో పుణ్యాత్ముడు vela వీళ్ళ కోసమే ఆ పాకలో వీళ్ళు ఈ నామ నా addabottu వాళ్ళు wait వాళ్ళు వెయిట్ చేస్తున్నారు గోదావరి దాటడానికి వాళ్ళలో ఈ మాట మాట వచ్చి నిలువుబొట్టు goppa, అడ్డబొట్టు గొప్ప అని ప్రసంగం వచ్చింది ఈ నిలువు పొట్టు వాడు అన్నాడు ఏమాయా నిలువు పుట్టే గొప్ప అడ్డబుట్టేందుకు మనకు వస్తుంది నీ చూడు ఈ పాక నేను రక్షిస్తున్న పాక ఈ ఈ స్తంభాల మీద ఆధారపడి ఉంది ఈ స్తంభాలు లేకపోతే నీకు సూర్యుడు నీకు వడద పోయే ప్రాణం పోతుంది ఈ స్తంభాలు ఉండబట్టే నీకు ప్రాణానికి రక్షణ కలిగింది కాబట్టి నిలువు కొట్టే గొప్ప హారి వేయడ అంటే వాళ్ళు అన్నారు నువ్వు మూర్ఖుడు నీకేం తెలియదు పైన చూడు వాసాలు చూడు వాసాలు లేకపోతే ఈ స్తంభాలు ఒక్కటే ఉంటే నీకు రక్షణ ఉంది ఆ వాసాలు ఉంటేనే ఆకు నిలబడుతుంది అప్పుడే పైన కొబ్బరికుంటుంది అప్పుడే నీకు రక్షణ వాసాలు లేకపోతే ఈ స్తంభాలు ఏమి రక్షణిస్తాయి అని వీళ్ళు ఆర్గ్యుమెంట్ ఇస్తారు ఈ చూడు నీ నిలువు బొట్టును నేనేం చేస్తానో అని వాళ్ళు నీ అడ్డబొట్టును నేనేం చేస్తానో అని వీళ్ళు అడ్డబొట్టు వాళ్ళు స్తంభాలని నిలువబొట్టు వాళ్ళు వాసాలని వెరక్కొట్టేసారు పాక లేకుండా చేసే అందరూ ఎండలో నిలబడ్డారు ఇది చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి కథ ఆయన హాస్య పుస్తకంలో ఉంది కాబట్టి పండితులు అనబడే కూడా ఇటువంటి గ్రహాలు ఉంటాయి ఇటువంటి కాంట్రడిక్టరీ డిస్క్రిప్షన్స్ ఉంటాయి పరస్పర విరుద్ధములైన వర్ణనలు దేవుడి గురించి చేస్తూ ఉంటారు సరే సార్ ఆత్మతత్వము చాలా సరళంగా ఉంటుంది సత్యము చాలా సరళంగా ఉంటుంది అదేమంటే అద్వయము ఆత్మతత్వము అనేకముగా భాషిస్తున్న ఈ నామరూపముల యొక్క అనేకత్వము ఆత్మతత్వమునందు పరమాత్మందు లేదు అదే లా నెంబర్ వన్ యూనివర్సల్ లా సెకండ్ లా ఏమిటంటే హార్మోని సమరసత అనేది ఆ పరమేశ్వరుని యొక్క లక్షణం ఆత్మస్వరూపం సమంగా ఉంటుంది విషమంగా ఉండదు కాబట్టి రాగము ద్వేషము ఇత్యాది వైషమ్యములకు ఆత్మస్వరూపమునందు తావులేదు ఆత్మస్వరూపము కేవలము సమముగా ఉంటుంది పరమాత్మ కూడా సమ నిర్దోష నిర్దోషండి సమం బ్రహ్మ ఈ వైషమ్యాలు ఈశ్వరుని ఉండవు వాళ్ళు రాక్షసులు వీళ్ళు దేవతలు ఇలాంటి వర్ణముల మీకు కనపడ్డా ఈశ్వరునిలో ఈ వైషమ్యములేమీ ఉండవు ఈ స్వరూపాన్ని వాడు తెలుసుకుని కృతార్థుడవ్వాలి ఆ స్వరూపంలో తాను నిలిచి ఉండాలి ఈ స్వరూపాన్ని నీవు వర్ణించటం మొదలుపెడితే దానికి రూపాన్ని పెట్టి నువ్వు వర్ణించడం మొదలు ఒకడు నిలువు బుట్టు ఇంకొకడు అడ్డబుట్టు అంటాడు వీళ్ళు వాళ్ళు దెబ్బడుతున్నాడు అటువంటి గ్రహములలో పడకూడదు ఎప్పుడైనా ఒక రూపాన్ని ఆరాధించటం కోసం స్వీకరించిన సందర్భము కూడా ఆ రూపము సకల రూపములకు అతీతమైన కేవలము ఉపాసన కొరకు తత్కాలమునందు కల్పించబడినది మాత్రమే అని తెలుసుకుని అలాగనే మహర్షులు చెప్పారు అంతేగాని ఇదే దేవుడు రూపం అని వాళ్ళు ఏం చెప్పలేదు తత్కాలమునందు ఉపాసన కోసం ఆ రూపాన్ని ఇచ్చారు ఈ రూపాన్ని మీరు ఉపాసించండి అన్నారు అంతేగాని అదే తత్వం చెప్పలేదు రూపము రూపమే తత్వం అనుకోటి కాబట్టి ఈ రూపాల దెబ్బలాట నుండి బయటపడి ఈశ్వరుణ్ణి వర్ణించినప్పుడు వీడి వర్ణన గొప్పదా వాడి వర్ణన గొప్పదా అనే వర్ణనల కలహల నుంచి బయటపడి పండితులు కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది కానీ అలా ఉండదు ఆవరణ పండితులకు కూడా ఈ గ్రహముల యొక్క ఆవరణ తప్పుటలేదు అటువంటప్పుడు క్రిముత మూఢ జనా ఇక మూర్ఖుల గురించి చెప్పాలండి వాళ్ళకి ఆవరణలు ఉంటాయని గ్రహాలు ఉంటాయని చెప్పాలా మూర్ఖులకి సో బుద్ధిలక్షణ బుద్ధిలక్షణా అది ఈ ఆవరణా బుద్ధిలక్షణ బుద్ధి అంటే ఒక నిశ్చయం ఈ పండితులు ఒక వర్గం పండితులు ఓ నిశ్చయం చేస్తారు ఇంకో వర్గం పండితులు ఇంకో నిశ్చయం చేస్తారు ఇది వీళ్ళకి గ్రహము అది వాళ్ళకి గ్రహము ఆ బుద్ధి లక్షణ కాబట్టి గ్రహాలు బుద్ధిరూపంగా నిశ్చయ రూపంగా ఉంటాయి ఆ గ్రహాలే వాళ్ళ స్వరూపాన్ని ఆవరించి అట్టబెడతాయి ఇక మూర్ఖుల గురించి చెప్పేదే ఉంది వాళ్ళకుంటే గ్రహాలు వాళ్ళకుంటాయి సో ఇచ్చే ఇతర్థం ఆ ప్రదర్శయన్నాహ ఈ విషయాన్ని నిరూపించటం కోసం ఈ విషయము అంటే ఏ విషయము అది ఇత్యేతం అర్థం అంటే కైముతిక రూపం అర్థం కిముతానుంది కదా పండితులనే ఈ గ్రహాలు పట్టుకుని పీడిస్తూ ఉంటే ఇక పామరుల గురించి చెప్పేదేముందయా అని కిముతా సో కాబట్టి ఆ అర్థాన్ని ప్రదర్శయన్ ఆహా ఈ నిరూపిస్తో నిరూపిస్తూ ఆచార్యులు ఇలా అంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ వాదోపవాదాలు కూడా మంచివి కావు నేను ఒక సంస్థ ఆ సంస్థని పెట్టినైనా పెట్టినప్పుడు నేను ఉన్నా అనుకోకుండా ఉన్నాను ఆ సంస్థ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కొంతమంది వాదులు ఉన్నారే ఈ వాదులు అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకంగా వాదనలు చేస్తున్నారు ఈ వాదనలన్నింటినీ ఖండించటం కోసం మధుసూదన సరస్వతి యొక్క అద్వైత సిద్ధి గ్రంథాన్ని బాగా చదివి దాంట్లో పండితులను నిర్మాణం చేసి ఈ పండితులు ఈ వాదనలన్ని ఖండించి పునః అద్వైతాన్ని ప్రతిష్ఠించాలి అందుకోసం ఈ సంస్థని స్థాపిస్తున్నాము అని స్థాపించారు నాకేమనిపించిందంటే బహుశా వీళ్ళు ఇగో ఈ శ్లోకాన్ని మర్చిపోయి ఇలాంటి పనులు చేస్తున్నారు నాకు అనిపించారు వాళ్ళు కూడా మరి పండితులే కదా వేదాంతం చదులుకున్నారు కదా కానీ ఈ పండితులు ఏం చేస్తారంటే కన్వీనియంట్గా చూసుకుంటారు వాళ్ళకి అనుకూలమైన వచనాలు ఏవో చూసుకుంటారు తప్ప వాళ్ళు అనుకున్నదానికి అడ్డం వచ్చే వచనాల జోలికి వెళ్ళరు వాళ్ళకి అనుకూలమైన వచనాలే చూసుకుంటారు కాబట్టి సో ఇలాగంటే గ్రహములు పండితులకు కూడా ఉంటాయి సో మీరు ఎప్పుడైతే ఈ రకమైన వాదోపవాదాలు మొదలుపెట్టారో మీరేం చేస్తారంటే అనేకములైన మాటలు మాట మీద మాట వాక్యం మీద వాక్యం అలా మాట్లాడేస్తూ ఉండటము పత్రాలు రాసేస్తూ ఉండడం ప్రచురించేస్తూ ఉండటము వీడికి వాడు రిప్లై ఇస్తాడు వాడు రిప్లై ఇచ్చిన మళ్ళీ రిప్లై ఈ రకంగా బ్యాక్ అండ్ ఫోర్త్ తిట్టుకుంటూ క్రిటిసైజ్ చేసుకుంటూ విమర్శించుకుంటూ ఆ చేసేసినట్లయితే ఆఖరికి ఏమవుతుందంటే అందరూ తత్వాన్ని మరిచిపోతారు దీనికి ఒక దృష్టాంతం ఉంది అదేంటంటే ఒకడు దుమ్ము లేకూడతాడు కాలుతోటి కాలుతో దుమ్ము తన్నుతాడు తనితే దుమ్మంతా పైకి వేస్తుంది అవతల వాడు నువ్వేనా దుమ్ము తన్నగలవు నేను తన్నగలను వాడు ఇంకొంచెం గిట్టిగా తన్నుతాడు ఇద్దరూ కూడా ఒకళ్ళని మించి ఒకళ్ళు దుమ్ముని రేక్కొడుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుంది వీడి కళ్ళు పోతాయి వాడు కళ్ళుపోతాయి ఎవడికి చూపు ఉండదు ఇద్దరూ కలిపి దుమ్ము రేగ సో ఈ వాదోపవాదములు ఆ విధంగా ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఆత్మతత్వాన్ని పూర్తిగా విస్మరించేసి కేవలము ఈ శబ్దములతో నిర్మాణమైన ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించుకుంటారు ఈ కాల్పనిక ప్రపంచం కేవలము వీళ్ళు మాట్లాడుకునే శబ్దాలలోనే ఉంటుంది తప్ప వీళ్ళ భావజాలము వీళ్ళ శబ్ద ప్రయోగము వీటి ద్వారా నిర్మితమవుతుంది తప్ప దాంట్లో వాస్తవికత ఏమీ ఉండదు ఆ ప్రపంచం ఎలా ఉంటుందంటే వీడు పది శబ్దాలు ప్రయోగించి ఒక వ్యాసం రాసి వాడిని ఆడసాడు అనుకోండి వాడికి ఇరవై శబ్దాలు ప్రయోగించి ఇంకో వ్యాసం రాసి వీడి మీ ఆలేస్తాడు అప్పుడు వీడికి మళ్ళీ పెద్ద పని వాడు రాసిన వ్యాసంలో ఉండే ప్రతి అక్షరాన్ని విరిచి సో దాన్ని ఖండిస్తూ మరో పెద్ద వ్యాసం వీడు ఆ రకంగా దే గెట్ కన్స్యూమ్డ్ బై దట్ ఎఫర్ట్ చాలా కన్స్యూమింగ్ ఎఫర్ట్ అయిపోతుంది దాంతో దాంట్లోనే వాళ్ళ జీవితాలు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి సో ఈ విధంగా అయితే వీడి చేసే ఎఫర్ట్కి వాడిని ఖండించడంలో వాడు చేసే ఎఫర్ట్ వీడిని ఖండించడంలో ఈ రకంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా ఖండన మండనాలు చేసుకుంటూ ఉంటే ఈ మొత్తం ప్రయత్నంలో ఎక్కడా కూడా సారమనేది ఏమీ ఉండదు సబ్స్టెన్స్ ఆత్మతత్వాన్ని వాడు విస్మరించిపోయాడు వీడు విస్మరించిపోయాడు దైవతత్వాన్ని ఇద్దరూ కూడా విస్మరించి భయంకరమైన రాణద్వేషాలతోటి జీవితాన్ని గడుపుతారు ఇదంతా కూడా శాస్త్రం పేరుతో జరిగేటువంటి పెద్ద పెద్ద రగడ పెద్ద ఘర్షణ తప్ప దీంట్లో సారమేమీ లేదు మన వాళ్ళు పెట్టుకోవడంలో పెద్ద దిట్టం ఇప్పుడు చండీ సప్త శతీ అని మంత్రాలు ఏమన్నా అది ఏడు వందల మంత్రాలు కాదు తొమ్మిది వందల మంత్రాలని మరో వాదం నవశతీ చండీ నవశతి ఈ సప్తశతీ వాళ్ళు నరకానికి పోతారన్న నవశతీ వాళ్ళు అంటారు నవశతీ వాళ్ళు నరకం కాదు రౌరవా కంటే ఇంకా మహారౌరవం ఏదైనా ఉంటే దాంట్లో పడతారు వీళ్ళని సప్తశతీ వాళ్ళు వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ వాళ్ళ క్షేమం చేస్తారు అల్టిమేట్గా ఆ జగన్మాత యొక్క కృపను ఇద్దరూ కోల్పోతారేమో అని నాకు అనిపిస్తుంది సో విష్ణువుని పూజిస్తేనే వాడు కృతార్థుడు శివుణ్ణి పూజిస్తే వాడు ఎందుకు అయోగ్యుడు అని ఒకడు అంటాడు మీ విష్ణువు ఏమీ లాభం లేదా శివుణ్ణే పూజించాలని వీళ్ళు కవులు కూడా ప్రవేశిస్తారు దీంట్లో శేషపద్యాలు చెప్తారు శేషపద్యంలో ఒక శేష వీటికి ప్రత్యేకంగా శీషము అనే వృత్తం వీటి కోసమే వచ్చిందన్నట్టుగా ఉంటుంది ఆ శేషపద్యం ఏమిటంటే ఈ శైవుడు శీషపద్యం చెప్తాడు ఒక పా నాలుగు పాదాలు ఒక చేతగీతం ఉంటుంది కదా ఎలా ఉంటుందంటే ఇప్పుడు విష్ణువు మీద చెప్తాడు చూడు నువ్వు విష్ణువు కృష్ణావతారంలో చేసినవన్నీ మాకు తెలియవేమీ కాదు అని ఓ పాదం ఉంటుంది రామావతారంలో వాళ్ళునేం చేశాడో కూడా మాకు తెలుసు అని రెండో పాదం ఉంటుంది తర్వాత మన్మథుణ్ణి నెత్తికెట్టించుకున్నవాడు మీ వాడే కదా అని మూడో పాదం నాలుగో పాదం తర్వాత తేటగిటి ఇది శైవుడు విష్ణువు కగ్నస్ట్గా చెప్పిన శేషపద్యం అది అక్కడ పెడతాం ఇప్పుడు ఇంకా వాడందుకుంటాడు వాడందుకుని మీ శివుడి చేతగాలి తన నుంచి ఎవరికి తెలియదయా భస్మాసురుడి పిచ్చి పిచ్చి వరాలు ఇచ్చి కాబోతుంటే విష్ణువు రక్షిస్తే కదా ఆయన మిగిలి ఉన్నాడు ఒక పాదం రెండో పాదంలో మోహిను చూసి భ్రమపడి వెనకాల పిరుకులు గృహస్థం ఎంత గొప్ప గృహస్థో అని రెండో పాదం అని వీడు ఈ రకంగా ఈ పురాణ గాథల్లో ఉండే లొసుగులు వాడి లొసుగులు వీడు వీడి లొసుగులు వాడు వేసుగు క్రిస్టియన్ మిషనరీస్కి ఆ పుస్తకం అప్పనిపితే వాళ్ళు మహానందంగా రెండూ కూడా తీసుకునేది వాళ్ళు ఆపనే చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు అదే చేసుకున్నారు మహోదయారు డూయింగ్ దాట్ వాళ్ళు ఏమంటున్నారో తెలుసిన ఏమండి దేవుడు అంటే ఒక భార్య ఉండాలి తప్ప డజంస భార్యలు ఉంటే దేవుడు ఎలా అవుతాడు కాబట్టి డజంస భార్యలు ఉన్నవాడు దేవుడు కాజాలడు అవునా కాదా అంటే అవును అవును అవునని వీళ్ళందరూ తలకి ఒకటి రెండు భార్య గర్భవతి అవుతుంటే ఎవడో ఏదో అన్నాడని నిండు గర్భిణిని అడవిలో వదిలేసిన వాడు దేవుడు చెప్పండి అది స్త్రీలకు అన్యాయం చేసినట్టు కాదా అంటే అవును అవునవునని మళ్ళీ జనం ఆఖరికి వాళ్ళు వాడుకుంటున్నారు ఇవన్నీ ఏం చెప్పుకుంటారు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవడానికి ఉపయోగిస్తాయి తప్ప తప్పిస్తే ఈ రకమైనటువంటి ప్రసంగాలు దీనివల్ల తత్వము ఈశ్వరుని యొక్క తత్వము తెలిసేది సోమ దీంట్లో క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు ఆ క్రీస్తు బోధలకి దూరం అయిపోతారు వీళ్ళు ఈ శేష పద్యాలు మిగులుతాయి మోస్ట్ యూస్లెస్ లిటరేచర్ తత్వాన్ని పాడు చేసేటువంటి లిటరేచర్ని అలా నిర్మాణం చేసుకుని ఆ కథల్ని పెట్టేసుకుని వెరీ అమేజింగ్ థింగ్ ఇట్ ఈస్ సో ఏమన్నా ఇంకా పండితులు ఇలా ఏడిస్తే ఇంకా పామరుల గురించి చెప్పేది ఏంటి పామరులేమో నేను వెంకటేశ్వర స్వామి పూనే ఒకడు మరిడెమ్మ పూనిందని ఇంకొకడు హనుమంతుడు పూనే ఇంకొకడు చేతిలో మండలు పట్టుకుని రోడ్ల మీద డ్యాన్సులు చేస్తూ గంతులు వాడు ఉన్నాడు వాడి గ్రహము ఈ పండితులకు ఉండే గ్రహాల కంటే ఏమంత తక్కువది వీళ్ళ గ్రహాలు ఏమంత గొప్ప కాబట్టి ఈ పండితులు కూడా ఈ గ్రహములలో మాయా ఇంత కూడా మాయా కాబట్టి మనమేం చేయాలంటే ఈ పండితుల గ్రహాలకి దూరంగా పామురుల గ్రహాలకి దూరంగా గ్రహమన్న దాన్ని ఏదీ ఉండకూడదు గ్రహం ఉండకూడదు యూ డోంట్ హోల్డ్ ఆన్ టు ఎనీథింగ్ కాన్సెప్చువల్లీ దేన్ని అలా పట్టుకోదు జస్ట్ లీవ్ ఇట్ లైక్ దాట్ ఆకాశ కల్పేనా ఆకాశం లేన్ని పట్టుకోదు ఓపెన్ గా ఉండాల్సి ఉంటుంది అస్థితి అస్థి ఇప్పుడు నాలుగు వాదాలు చెప్తున్నారు దృష్టాంతంగా అస్థి ఆత్మేతి వాది కశ్చిత్ ప్రతిపద్యతే ప్రతిపద్యతే ఒక వాది ఉన్నాడు వీడేమంటాడంటే ఆత్మ గలదు అని అంటాడు అని వీడి సిద్ధాంతం వాడు నిశ్చయోది ప్రతిపద్యత అంటే నిశ్చయోతి బుద్ధిగ్రహములు కదా ఇవి బుద్ధిలక్షణా గ్రహా అంటే బుద్ధిలో ఒక ఫిక్సేషన్ పెట్టుకుంటాడే ఫిక్సేషన్ దట్ ఈస్ ది వర్డ్ బుద్ధిలో ఒక ఫిక్సేషన్ ఉంటుంది అదే గ్రహం అదే తత్వాన్ని కప్పివేస్తుంది సో ఇప్పుడు ఎలాగంటే మీరేం చేయాలంటే ఉన్నదాని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఉన్న తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంతేగాని తత్వాన్ని తెలుసుకోవడానికి ముందే దాని స్వరూప స్వభావాలని బుద్ధితో నిర్ధారించి అప్పుడు ఆ ఫిక్సేషన్ మనస్సులో పెట్టు బుద్ధి పెట్టుకుని అప్పుడు తత్వాన్ని నేను తెలుసుకుంటాను అంటే వీడు తత్వాన్ని తెలుసుకోడు తత్వం మీద తన ఫిక్సేషన్ ఆరోపించి కూర్చుంటాడు ఇది ఎలా ఉంటుందంటే ఆఖరికి వీళ్ళు ఎలా తయారవుతారంటే దేవుడు నామమే పెట్టుకుంటాడు ఎలా చెప్పగలబయా నువ్వు అంటే నేను రాత్రి నా కళ్ళలో నామమే పెట్టుకుంటాడు అని అర్జు చేసినట్టుంది అవును నువ్వు నామమే పెట్టుకుంటాడని గట్టిగా అర్జు చేస్తే కళలో నామే పెట్టుకుంటాడు యథార్థంగా అడ్డగొట్టు పెట్టుకున్నా నీకు వచ్చిన కళలో నామే పెట్టుకుంటాడు ఎందుకంటే కళ అంటే వీడి ప్రాజెక్షన్ అల్టిమేట్గా వీడు తత్వాన్ని నేను తెలుసుకున్నానని అనుకున్నప్పుడు కూడా వాడు తత్వాన్ని తెలుసుకోడు ఉన్నదాని తెలుసుకోడు ఆ ఉన్నదానిపై తన అధ్యారోపం చేసి తన అధ్యారోపాన్నే తాను దర్శిస్తాడు అలా అయిపోతుంది కాబట్టి తత్వాన్ని తెలుసుకునేటువంటి కొద్దిపాటి ఛాన్స్ కూడా లేకుండా అయిపోతుంది ఇప్పుడైతే ఫిక్సేషన్ పెట్టుకుంటాడు భగవాన్ రమణ మహర్షిని ఆయన ఇలాంటివి చాలా బాగా చెప్పేవారు ఎవరో అడిగారు అరబిందో కరెక్టా లేకపోతే ఈయన కరెక్టా అనేదో అడిగారు అడిగితే ఆయన చెప్పారు చూడు అరబిందో కరెక్టో తప్పో ఆయన ఏం చెప్పాడు శరణాగతి శరణాగతి చేస్తూ చూడు నీకే తెలుస్తుంది అంట శరణాగతి చేయడం తర్వాత శరణాగతికి బహుదూరంలో ఉంటారు శరణాగతి అరవిందుడు చెప్పిన శరణాగతి కరెక్టా చైతన్య ప్రభువు చెప్పిన శరణాగతి కరెక్టా అని వాదించుకుంటూ ఉంటాం ముందు అసలు శరణాగతి యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏమిటో అర్థం చేసుకుని టోటల్ ట్రస్ట్ నీశ్వర అది నువ్వు అనుభవానికి తెచ్చుకుని చూడు చూస్తే నీకే తెలుస్తుంది దీనికోసం అనుభవానికి రాకముందే ఈ వాదనలు ఎందుకు అని అన్నారు సో ఆత్మ గలదు అని ఒకడు వాదిస్తున్నాడు ఈ వాదల బదులు వాదనలు బదులుగా ధ్యాన తత్వాన్ని శ్రవణ మననం చేసి ధ్యానం చేసి ఆ స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకుంటే దట్ ఈస్ హౌ ట్రూత్ ఇస్ డిస్కవర్ ఆ చేయకుండా వాదోపవాదాలలో సత్యాన్ని గ్రహించటము సాధ్యం కాదు తర్వాత దీంట్లో రహస్యం ఏమిటంటే ఒక వాక్య ప్రయోగం మీరు చేస్తే దాని నుంచి రెండు వాక్యాలు వాడు పుట్టిస్తాడు ఒక వాక్యం నుంచి మరో వాక్యం పుడుతుంది మాటకు మాట తెగులు నీటికి నాచు తెగులు అని ఒక అవుతుంది మీరు మాట్లాడుతుంటే వాడు ఇంకో పది మాటలు వాడు మాట్లాడితే దానికి మీరు మాట్లాడతారు ఈ కలహానికి అంతేమీ ఉండదు ఈ అద్వైతం అద్వైతం దెబ్బలాటలు అవి ఎప్పటికీ సెటిల్ కావాలి అలాగే ఉంటాయి కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఒకసారి హిందూలో ఆర్గ్యుమెంట్ హిందూలో న్యూస్ పేపర్ రీడింగ్ వచ్చింది ద్వైతమే సిద్ధాంతము ద్వైతం తప్పని ఎవరైనా అద్వైత పండితులు ప్రూవ్ చేస్తే లక్ష రూపాయలు ఇస్తాము అని హిందూలో న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఉడిపి నుంచి దానికి ఎవరిలో రెస్పాండ్ కాలేదు అప్పుడు వాళ్ళే ఒక అద్వైత పండితుడిని వాళ్ళ సపోర్ట్ తోటి రెస్పాండ్ చేపించి ఓ అద్వైత పండితులని ఎక్కడ నేపథ్యం పట్టుకుని ఆయనకి కన్విన్స్ చేసి ఆయన చేత రెస్పాన్స్ ఇప్పించి ఆయన్ని ఇన్వైట్ చేసి వాదన పెట్టి అద్వైతం ఓడిపోయిందని చెప్పి నిర్ధారణ చేసి అయినా కూడా మేము అద్వైత పండితుని సత్కరిస్తున్నాము అని ఆయనకు పాతిక వేలు యాభై వేలో ఇచ్చి అలా చేశారు ఇలాంటివేమో చూస్తూ ఉంటాం కాబట్టి ఒక ఐడియాని మీరు పట్టుకుంటే ఆ ఐడియా నుంచి ఇంకో ఐడియా పుడుతుంది మీకే పుడుతుంది మరో ఐడియా మీ ప్రత్యర్థికి దీనికి విరుద్ధమైన ఐడియా వాడిదో పట్టుకొస్తూ ఉంటాడు ఈ రకంగా పదా వర్డ్స్ నుంచి వర్డ్స్లోకి ఐడియాస్ నుంచి ఐడియాస్లోకి కాన్సెప్ట్స్ నుంచి కాన్సెప్ట్స్లోకి జంప్ చేసుకుంటూ పోతారు తప్ప దాంట్లో తమ అహంకారాన్ని పెంపొందించుకుంటకు ఉపయోగపడతాయి తప్ప వాస్తవము తెలీదు వస్తువు యథార్థ తత్వం తెలియాలంటే ఈ ఐడియాస్ని కాన్సెప్ట్స్ని ఈ భాషని కూడా విడిచిపెట్టేసి ఆంతరమైన సైలెన్స్లో నిలిచి ఉన్నప్పుడు ఆ సత్యతత్వము ఆత్మతత్వము అది అనుభవానికి వస్తుంది అలా దాన్ని అప్రోచ్ అవ్వాలి కానీ ఈ వాదోపవాదాలలో ప్రయోజనము లేదు అయినా ఒకడేమో అస్థి ఆత్మ అంటాడు ఇంకొకడేమంటాడో తెలుసిన నాస్తిపర వైనాశిక ఆత్మ ఉంది అది పుడుతుంది గిట్టుతుంది అది ఈ జన్మ నుంచి ఇంకో జన్మకి వెళుతుంది ఒక దేహాన్నించి మరో దేహానికి పోతూ ఉంటుంది అని వీడంటాడు అస్థి అనే వాది నాస్తి అనే వాది ఇదంతా మీరు మోసం చేస్తున్నారు కల్పితం చేస్తున్నారు అలాగేమీ లేదు అసలు ఆత్మే లేదు మీరందరూ కూడా మోసం చేసి ప్రజల దగ్గర డబ్బు కొట్టేయడం కోసం ఇలాంటివివ కల్పించి పెట్టారు అని వాడు అంటాడు నాస్తి త్యపరో వైనాశిక వీడికి ఓపెన్ మైండ్ ఉండదు వాడికి ఓపెన్ మైండ్ ఉండదు వీడు ఓ ఫిక్సేషన్తో మాట్లాడతాడు వాడు ఇంకో ఫిక్సేషన్తో వాడు మాట్లాడతాడు కాబట్టి చాలా సమస్య అస్థి నాస్తి త్యపర అర్ధవైనాశిక సదసద్వాదీ దిగ్వాసా అలా అస్థి ఆత్మ అని వీడంటే అంటే ఆత్మ అస్థి అంటే అసలు దేహం నశించినా ఆత్మ ఉంటుంది అది స్వర్గానికి వెళ్తుంది నరకానికి వెళ్తుంది మామూలుగా మన లోకంలో ఈ ప్రచారంలో ఉన్న ఆత్మ ఆత్మ లేదం లేదు మీరు ఇలాంటి మోసమని వీడు జన విజ్ఞాన వేదిక వాడు ఈ వైనాశిక అయ్యేందుకు అవకాశం ఉన్నది వాళ్ళు కూడా మంచి విషయాలు చెప్తారు వాళ్ళని పూర్తిగా మనం తీసుకురావడానికి వీరలేదు కాబట్టి మొత్తానికి ఆ ధోరణిలో ఉంటారు వాళ్ళు వైనాశిక ఈ మూడో వాడు వస్తాడు వీడు ఇలాంటి వాడు ఒకడున్నాడని మనకి ఆచార్యులు చెప్తే భాష్యకారులు చెప్తే తెలుస్తుంది తప్ప వాళ్ళు అది తెలియదు మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే దొరుకుతారు వీళ్ళకి ఒక మతం ఒకటి ఉంది దిగంబర మతము ఒక మతం పూర్వం ఈ మతం వాళ్ళందరికీ ఓ డాక్టరీని ఒకటి ఉంది ఓ సిద్ధాంతం ఒకటి ఉంది పాపం వాళ్ళని మెచ్చుకోవాలి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని కొట్టుకునేవారు పట్టుకునే ఇదే ఒక గ్రహం ఇప్పుడు వాళ్ళకి సిద్ధాంతమేం లేదు ఇదంతా కూడా హార్మోనీను తబలా ఉంటే చాలు మీరు ఒక ఆశ్రమం స్టార్ట్ చేసే ఒక కవిత స్టార్ట్ చేసి హార్మోనీ